స్మృతిపురాణామాలయ కరుణాల మలేమి భగవత్పాదశంకరం లోకశంకరం రజస్తమాయ సత్మతి భారత రజ సమస్ తమ సత్వం రజస్త ఆ శోకం చుస్తోన్నం భాష్యం చూస్తున్నాం అదంగి భాష్యంలోజ తమహాచ ఉభ అపీ అభియ సత్వం ఉద్భవతి వర్ధతే యదా ఎలా అంటే ఎప్పుడైతే రజస్సు పైకి వచ్చింది రజస్సు పైకి వచ్చిందంటే తమస్సు సారీ సత్వము పైకి వచ్చినది సత్వము ఉద్భవతి అంటే వర్ధతే సత్వము వర్ధిల్లుతున్నది అంటే అర్థం ఆ తమోగుణము రజోగుణము బాగా డౌన్ అయిపోతాయి తమో గుణము రజోగుణము డౌన్ కాకుండా సత్వము వర్ధిల్లదు ఇది ఎలాగంటే వెలుగు వస్తోంది అంటే మరి చీకట్లు తగ్గుతున్నాయనే అర్థం కదా వెలుగు పూర్తిగా వచ్చేసింది అంటే చీకటి పూర్తిగా పోయింది సో ఆ రకంగా వాటి ప్రభావం తగ్గినప్పుడే సత్వగుణము వర్ధిల్లి వస్తూ లెక్క సత్వగుణము వర్ధిల్లుతూనే అవి బాగా తగ్గిపోతాయి అంటే దాని అర్థం ఏంటి రజోగుణము యొక్క లక్షణములు లోభము అవి తగ్గిపోతుంది సత్వం పద వర్ధనప్పుడు లోభం తగ్గిపోయి ఔదార్యము పెరుగుతుంది తర్వాత ఇంకో రజోగుణ లక్షణ లక్షణం ఏమిటంటే భోగప్రీయత సంగ్రహప్రీయత అంటే భోగములు ఎందుకు ప్రీతిని కలిగి ఉండుత సంగ్రహము అంటే ప్రోగు సంగ్రహం అంటే ప్రోగు దేన్ని ప్రోగు చేయటం దేన్నైనా ప్రోగు అది అది రజోగుణంలోకే వస్తుంది డబ్బు పోగు చేయటం భోగ సాధనములను పోగు చేయటం లేకపోతే ఏవో పోగు చేస్తూ ఉంటారు జనాలు ఏవో ఒకటి స్టాంపులు పోగు చేస్తారు జార్జి మహారాజు గారి కాలంలో కవర్ మీద ఈ స్టాంపు ఉండేది అని ఒకటి చూపిస్తాడు వెంటనే మనం చప్పట్లో కొట్టాలి లేకపోతే పాపం నిరుత్సాహం లేకపోతే ఏం చేస్తారు స్టాంపులు ఏవో పోగేస్తూ ఉంటాడు ఇంకొకడు గులకరాళ్ళు పోగేస్తూ ఉంటాడు రకరకాల గులకరాళ్ళని పోగేస్తూ ఉంటాడు సంగ్రహం ఏదో ఒకటి పోగేయటం అయితే ఇవి ప్రత్యేకంగా వాటి వల్ల ఒకవేళమైన లేని పోగేస్తూ కానీ జనులు అంత తల్లి తక్కువగా ఏమి ఉండదు డబ్బులు అది కూడా రజోగుణం భోగ సాధనములను పోగేస్తారు అది కూడా రజోగుణం అనేక రకములైన భోగ సాధనాలను ఇంట్లో పోవేస్తూ ఉండటం అదంతా కూడా రజోగుణము అది బాగా తగ్గిపోతుంది తర్వాత రజోగుణం ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త కర్మలను ఆరంభం చేస్తూ ఉంటుంది న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ యాక్షన్స్ని ఆరంభం చేస్తూ ప్రాజెక్ట్స్ని ఆరంభం చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఇంకో ప్రాజెక్ట్ని మీరు ఆరంభం చేశారంటే ఆ ఫినిష్ చేసిన ప్రాజెక్ట్ మీద ప్రాజెక్టు మీకు పూర్ణత్వము ఆ కృతార్థత లభించలేదన్నమాట ఇప్పుడు ఇల్లు కడతాడు ఆ ఇల్లు కట్టేసి మరి దాంట్లో ఉంటే కృతార్థమత వచ్చి చేయండి వాటికి కానీ రాదు దాంతో ఏం చేస్తాడు మళ్ళీ ఎక్కడో ఫ్లాట్ కొని ఇంకో ఇల్లు కడతాడు లేకపోతే దుబాయ్లో ఫ్లాట్ ఒకటి కొంటాడు దుబాయ్లో ఫ్లాట్ కొని చేస్తారు ఏమో చేస్తూ ఉంటారు డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటివి ఏవో ఉంటారు ఎక్కడో ఫ్లాటో అక్కడో ఇది గృహస్థులు కాదు సన్యాసులు కూడా చేస్తూ ఉంటారు పనులు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని అక్కడ ఆశ్రయం అవ్వడం లేకపోతే వాళ్ళు భక్తుల దగ్గర ల్యాండ్ పుచ్చుకుని దాంట్లో ఏదో కట్టడం వెళ్ళరు అక్కడికి వెళ్ళడానికి టైం ఇది వెళ్ళలేకపోతే ఒకవేళ వెళ్ళి ఇంత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఏదో యజ్ఞమో యాగమో కర్మ ఏదో చేసి ఇది కూడా యాక్టివిటీ అదంతా కూడా రజోగుణం కాబట్టి ఈ విధంగా ఆ లక్షణాలన్నీ తగ్గిపోతాయి తర్వాత రజోగుణము యొక్క మరో లక్షణం ఏమిటి అశాంతి ఈ విచారం చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉండే విచారం మీరు దీన్ని శ్రద్ధగా ఓపెన్ మైండ్ తోటి వింటారు వింటున్నారని నేను ఆశిస్తాను నేనైతే ఉత్సాహంగా ఈ విచారం చేసుకుంటూ పోతాను భాష్యాన్ని ఎదుర్కొన్న కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ రజోగుణము యొక్క మరో లక్షణం ఏమిటంటే అశాంతి అంటే రెస్ట్లెస్నెస్గా ఉంటుంది విశ్రాంతి ఎదుగడు రెస్ట్లెస్గా ఉంటుంది చాలామంది మనం చూస్తూ ఉంటాం చాలా రెస్ట్లెస్గా ఎంత మామూలుగా మీకు సమాజంలో కనపడేటువంటి ఈ వాచాలత్వము అంటే అధికముగా మాట్లాడుతూ ఉండడం యజోహట వాగుతూ ఉండడం ఎప్పుడో యజోహటు వాగుతూ ఇదంతా కూడా రజోగుణం నుంచి వస్తుంది ఇప్పుడు ఓసారి అది రెడ్ లైట్ వచ్చింది వస్తే నేను క్లాసుకు వెళ్తున్నాను ఏదో ఒక వాహనంలో కూర్చుని ఉన్నాను నా పక్కన ఒక మోటార్ సైకిల్ ఆయన ఆగా మోటార్ సైకిల్ ఆగిందన్నమాట రెడ్ లైట్ వచ్చింది కాబట్టి ఆయన మోటార్ సైకిల్ మీద ఆయన ఉన్నారు ఆయన వెనుక భార్య ఉంటుంది ఒక యువతి కూర్చుని ఉన్నది మధ్య వయస్సు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఆ రెడ్ లైట్ ఉన్న సమయంలో వాళ్ళిద్దరిలో ఉండేటువంటి సంసారంలో ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ నాకు చెప్పేసి వెళ్ళిపోయారు చె చెప్పడం అంటే వాళ్ళు అంత గట్టిగా చెప్పుకుంటున్నారు నేను అక్కడే కూర్చున్న వాళ్ళు ఏదో కాగితం చూస్తున్నాను కాగితం చూస్తున్నా కూడా ఇదంతా చీవులో పడిపోతాం ఏవేవో ఇష్యూస్ సంసారం వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉంటాయి ఏదో కొడుకు చెప్పు మాట వాళ్ళని ఇలా ఉన్నాడని లేకపోతే డబ్బు ఇవ్వలేదని ఈ ఇక్కడ ల్యాండ్కి ఏదో అయ్యిందని దానికి పర్మిషన్ రాలేదని ఏవో సంసారల యొక్క తాపత్రయాలు ఇలాగే ఉంటాయి అవన్నీ ఆ మోటార్ సైకిల్ మీద రెండు నిమిషాల్లో అయినా ఆవిడతోటి ఆవిడ ఆయనతోటి చెప్పేసుకుంటున్నారు లౌడ్గా లౌడ్గా నేను చెప్దాం అనుకున్నాను అమ్మ మీ సంసారం అంతా ఉళ్ళ వాళ్ళందరికీ ఎందుకు మీలో మీరు ఇంటికి వెళ్ళి చక్కగా ఇద్దరు ఏకాంతంగా కూర్చొని మాట్లాడకొచ్చు కదా అని మళ్ళీ బాగుండదులే ఎందుకని అనుకున్నారు అదంతా రజోగుణం ఆ వాచాలత్వం ఉన్నది విషయం అది రజోగుణం అది ఈ అశాంతి నుంచి వస్తుంది అశాంతిని దృష్టి మీకు అశాంతికి ఇంకో దృష్టాంతం చూపిస్తే చూడండి మీరు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నారనుకోండి ఫోన్ పొందిందనుకోండి మీలో అశాంతి ఆరంభం అవుతుంది ఎందుకంటే డ్రైవ్ చేస్తుండగా ఫోన్ ఆన్సర్ చేయటం మంచిది కాదు అని ఒక అది యూ నో అయిట్ కదా యూ నో అయిట్ బట్ అట్ ది సేమ్ టైం ఏం ఫోన్ అది ఏముందో అక్కడ మెసేజ్ అది దాంట్లో ఎవరిలో ఏం మాట్లాడబోతున్నారో మనం దాన్ని మిస్ అయిపోతున్నామే అని మీ దగ్గర నుంచి లోపల నుంచి మీకు ప్రెషర్ ఉంటుంది సో యూ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదని మీకు తెలుస్తూ ఉంటుంది బట్ ఏదో మిస్ అయిపోతున్నాం అనేటువంటి ఒక ఆదుర్గా ఉంటుంది ఈ రెండింటితోటి కాన్ఫ్లిక్టెడ్గా ఉంటారు ఐ నోటీస్ ఇస్ ఆల్ ది టైం ఆల్ ది టైమ్ ఐ నోటీస్ చేస్తూ ఉంటారు చదువుకునే వాళ్ళు అలాగే ఉంటారు చదువుకోని వాళ్ళు పెద్ద పెద్ద కాని వాళ్ళు అలాగే ఉంటారు వేదాంతం వాళ్ళు కూడా అలా ఉండడం అత్యంతము విడ్డూరమైన విషయం సంసారంలో అలా ఉన్నారంటే వీ డూ అండర్స్టాండ్ వేదాంతంలో ఉండి అలా ఉండడము అంటే రజోగుణాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఆ ఉత్సాహమే ఆ దృష్టికోణమే లేకుండగా అలా రజస్సులో పడిపోతూ ఉండడము ఇట్ ఈజ్ అబ్సొల్యూట్లీ బ్యాడ్ అది మంచిది కాదు కాబట్టి సత్వగుణము వృద్ధి పొందినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మూడు రజోగుణ లక్షణాలు చెప్పాను అవన్నీ కూడా చాలా డౌన్లో ఉంటాయి అలాగే తమశ్చ అభిభూల తమోగుణాన్ని కూడా అది తొక్కిపెట్టే పెడుతుంది అందాము తదా లబ్ధాత్మకం సత్వం స్వకార్యం జ్ఞానసుఖాది ఆరభతే హే భారత సో ఈ విధంగా ఎప్పుడైతే సత్వగుణము వర్ధిల్లినదో రజోగుణము తమో గుణము కూడా బాగా తగ్గిపోతుంది తగ్గిపోయి సత్వగుణ లక్షణాలు బాగా పైకొచ్చేస్తాయి సత్వగుణ లక్షణాలు రెండు జ్ఞానము సుఖము ఆది శబ్దం చేత శాంతి వైరాగ్యము కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు జ్ఞానము అంటే వివేక జ్ఞానము సత్వగుణంలో ఉన్నవానికి ఇది మంచి ఇది చెడు అనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వాడి కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు రజోగుణంలో ఉన్నవాడు కన్ఫ్యూషన్లో ఉంటాడు మీకు ఎవడైనా కన్ఫ్యూషన్ అంటే రజోగుణం కన్ఫ్యూషన్ ఈజ్ రజోగుణం అవుట్ రైట్ ఇగ్నరెన్స్ మూర్ఖత్వము మూఢుడై ఉంటాడు అది తమో గుణము సో కాబట్టి ఆ తమో గుణమును కూడా ఈ ఈ సత్వగుణము తొక్కిపెట్టేట్టు పెడుతుంది పైకి రానివ్వదు మీరు దక్షిణామూర్తి బొమ్మ చూసుంటారు దక్షిణామూర్తి శిల్పంలో ఆయన కాలు కింద ఒక చిన్న బుల్లి రాక్షసుడు ఒకడు కూర్చొని ఉంటాడు బుల్లి బుల్లి సైజు రాక్షసుడు వాడి చేతిలో కత్తి ఒకటి ఉంటాడు చిన్న సైజు రాక్షసుడు వాడు వాడిని దక్షిణామూర్తి కాలు కింద తొక్కేట వాడే తమోగుణ తమోగుణుడు వాడికి అపస్మారహ అని పేరు ఆ పేరు ఎలా చూడండి అపస్మారహ అన్న పేరును దీన్ని గివ్ అవే అంటారు ఆ పేరును బట్టి మీకు ఇదంతా దాంట్లో ఉండే సింబాలిజం అంతా కూడా మీకు బయటపడిపోతుంది ఇంకా దాపరికం లేకుండా అయిపోతుంది అసలు కొంత దాపరికం ఉంటుంది సింబాలిజం అంటేనే దాపరికం ఉంటుంది ఇంకా అపస్మారహ అని పేరు పెట్టారో ఓహో దిస్ ఈజ్ ఎ గివ్ అవే ఇదంతా సింబాలిక్ అని మనకి ఉంటుంది అపస్మారహ అంటే ఆ జ్ఞానం ఏమీ లేకుండా ఉండడం స్మారహ అంటే జ్ఞానం అది తొలగిపోయి ఉండడం అంటే తమోగుణం ఆ తమోగుణం అనేటువంటి రాక్షసుని ఆయన కాలు కింద తొక్కటి పెట్టాడు ఇప్పుడు మీరు కథల్లో వింటారు చె మహిషాసురుణ్ణి మహిషాసుర మర్దిని అని మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుణ్ణి సంహరించినది మహిషాసురుడు అంటే తమో గుణం అదర్థం కథ ఏం చేస్తాడంటే ఓ పదాలని దుఃఖిస్తాడు దానికి సందర్భమై ఉండదు ఇప్పుడు మహిషాసుర రమ్య కపర్దిని దాంట్లో ఇప్పుడు మర్దిని పర్దిని వచ్చిందని మీరు సంతోషపడ్డమే తప్ప కవి హృదయం రసహృదయానికి ఏమీ లేదండి అది మీకు అనువాదం ఏమైనా చెప్తా కదండి మీకు చెప్పండి మీకు నచ్చితే నేను ఇంకా నేను చెప్పిన మాటలు విత్ చేసుకుంటాను మీకు నచ్చిందో లేకపోతే మీకు దాంట్లో కొంత పెద్ద ఏమీ లేదనిపించిందో చెప్పండి మహిషాసురుణ్ణి సంహరించిన దానా అందమైన చీర కట్టుకున్న దానా ఏక్యా బాధ ఏమది అందమైన చీర కట్టుకోవడానికి మహిషాసుల్ని సంహరించడానికి ఏమైనా ఏమైనా కొద్దిపాటి సంబంధం ఏమైనా ఉందా నన్ను అడిగితే మనుషాసురుల్ని సంహరించినదానా సత్వగుణాన్ని వర్ధిల్ల చేయుదానా అంటే ఏమైనా శోభగా ఉంటుంది కానీ అందమైన చీర ఈ అందమైన చీర ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినా మర్దిని పర్దిని ఇతనాహి బాక్ హే అది మీకెలా తెలుసు నన్ను అడగద్దు ఆ సంస్కృతి భాషలో మనం చూస్తే తెలుస్తూ ఉంటుంది దాని ముఖం మీద రాసి ఉంటుంది ఇంక వేరే తెలియదు కాబట్టి కానీ బ్లిస్ ఈజ్ ఇగ్నరెన్స్ మనకి ఏమీ అర్థం కాకపోతే చక్కగా ట్యూన్ కట్టేసి పాడేసుకుంటూ సంతోషపడిపోతూ ఉన్నాడు సో వెరీ ఇంట్రెస్టింగ్ ఈ కవితలు అలా ఉంటాయి సమ్టైమ్స్ నాట్ ఆల్వేజ్ కాకంఠ గణపతి ముని వీటిని కొంత విమర్శ చేశాడు ఆయన అస్సు కాబట్టి ఈ రజోము తమో గుణాన్ని కూడా ఈ సత్వగుణము నొక్కి పెట్టేట్లేపడుతుంది అనగా అర్థం ఏంటి తమో గుణ లక్షణాలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి లేకపోతే పూర్తిగా తొలగిపోతాయి లైక్ వాట్ తమోగుణ లక్షణాలు మీకు తెలుసు ప్రమాదము ఆలస్యము సో మనం అనుకున్నాము ఇంకా ఎదరు కూడా రాబోతుంది అంటే మరుపు సోమరిధనము నిరుత్సాహము ఉత్సాహం లేకుండా డిప్రెషన్ అని మనకు వస్తుంది చూసారా డిప్రెషన్ తమోగుణం బాగా పెరిగితే వచ్చేదే డిప్రెషన్ అది తమోగుణం పెరగడం అన్నది ఇట్ ఈస్ అన్ ఇన్ ది మైండ్ డిప్రెషన్ ఈజ్ ది సిక్నెస్ అవుట్ సిక్నెస్ దానికి మందు తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్పేలా చేయాల్సి ఉంటుంది అస్తు సో ఎప్పుడైతే సత్వగుణము బాగా వర్ధిం సత్వగుణము నుంచి పుట్టేటువంటి స్వకావ్యం అనేది కదా సత్వగుణం నుంచి పుట్టేటువంటి లక్షణాలు జ్ఞానము అంటే వివేక జ్ఞానం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇది రైతు ఇది తప్పు అని స్పష్టంగా తెలుస్తూ ఇప్పుడు ఇప్పుడే నేను మీకు దృష్టాంతం చెప్పాను మహిషాసురమర్దిని రమ్య కపర్దిని అన్న చోట అబ్బే దాంట్లో పెద్ద రసం రసం ఏం లేదు అది వివేకం వివే విషయం తెలిసి ఉండాలి కదా దాన్ని వివేకము ఉంటాం పోనీ అంత అలాంటిది కాకపోవచ్చు ఇంకోలాంటిది ఇగో ఈ పని సరికాదు ఈ పని మరి మంచి పని ఈ పని మంచి పని కాదు అని తెలుస్తూ ఉంటుంది మనము ఈ ఉండాలి ఇటువంటి విధంగా మనం ప్రవర్తల వల్లేము ఇటువంటి ఆహారము మనకి హితము ఇటువంటి ఆహారము హితము కాదు అని తెలుస్తూ ఉంటుంది అదంతా కూడా వివేక జ్ఞానంలోకి వస్తుంది తర్వాత సుఖము అంటే శాంతి అని అర్థం సుఖ సుఖానుభవం కలుగుతుంది చక్కగా మంచి మంచి పుస్తకాలు అవి చదువుకుంటూ ఉంటే ఎంతో మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది ఆదిశబ్దం చేతను వైరాగ్యం విరక్తి సంసారం మీద విరక్తి ఉంటుంది ఔదార్యం అంటే పెద్ద మనస్సు ఉంటుంది అవన్నీ కూడా సత్వగుణ లక్షణములు అవి బాగా వర్ధిల్లుతాయి కాబట్టి ఈ వాక్యంలో ఏ ఏ రజోగుణ ధర్మములను తమోగుణ ధర్మములను నొక్కిపెట్టి యే ఏ సత్వగుణధర్మలు వర్ధిల్లుతున్నాయి అన్నది నేను మీకు వివరంగా చెప్పినాను ఇదే స్టైల్లో మిగతా రెండు వాక్యాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది లైక్ తజో గుణ సత్వంతమౌ అపీ అభియ వర్ధతే అదేవిధంగా ఏ కాలం ఉందైతే రజోగుణం బాగా వర్ధిల్లిపోతుంది రజోగుణం వర్ధిల్లుతోనే ఒక మంచి ఒక చెడు జరుగుతాయి మంచి ఏమిటి తమోగుణాన్ని తొక్కు పెట్టేసుకుంది తమోగుణం అంటే సోమరిధనము మరుపు అవి ఉండవు ఇంకా వాళ్ళు కమిటెడ్ పీపుల్ ఉంటారే వాళ్ళు సంసారంలో కమిటెడ్ అయి ఉంటారు సంసారంలో బాగా యాక్టివ్గా ఉంటారు చాలా దీన్ని క్లాస్ ఏ పర్సనాలిటీస్ అంటారు సైకాలజీలో సైకాలజీ సైకయాటరీ చదివిన వాళ్ళకి తెలుసుకునే క్లాస్ ఏ పర్సనాలిటీ హైలీ అంబిషస్ తర్వాత హైలీ యాక్టివ్ హైపర్ అండ్ వెరీ కాంపిటేటివ్ పోటీ తత్వం స్పర్ధ తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు పట్టుదల తాము కోరినది తమకు లభించి తీరాలి ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి ఆ లక్షణాలు ఉండేప్పటికీ తమో గుణానికి తావు ఉండదు తమో గుణం అంటే అది ఉండదు సోమరితనం పోతుంది కానీ సత్వగుణం కూడా పోతుంది దాంతో పాటుగా అంటే వివేక జ్ఞానం ఉండదు ఇది మంచిది చెడు అనేది ఉండదు మన పనైపోవడమే మనకి మోస్ట్ ఇన్సెన్సిబుల్గా ఉంటారు ఈ రజోగుణ స్వభావం గల వాళ్ళు చాలా ఇన్సెన్సిబుల్గా ఉంటారు వాళ్ళ పని వాళ్ళకైపోవాలి వాళ్ళ కడుపు నిండిపోవాలి ఆ ప్రాసెస్లో కొన్ని ప్రాణులు సంహరింపబడినా వాళ్ళకేమీ అభ్యంతరం లేదు వాళ్ళ జేబుకి ఆనాటి ప్రాఫిట్ వాళ్ళకు వచ్చేయాలి ఆ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయినా పర్వాలేదు జనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు జనానికి హాని కలిగినా పర్వాలేదు ఏరియామైనా పర్వాలేదు వాడి ప్రాఫిట్ వాడికి వచ్చేస్తూ ఉంటారు వాడి కోరిక తీరిపోవాలి ఎవరెవరైపోయినా పర్వాలేదు ఆ విధంగా ఉంటారు రజోగుణ స్వభావం కలవారు సో చాలా రజోగుణ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న దృష్టాంతం మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే జీడి మట్లోనో పటానికి చెరో అక్కడ కెమికల్ ఇండస్ట్రీ పెట్టి దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా అక్కడ నేల మీద పోషేస్తూ ఉంటారు మొత్తం దాంతో ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్ మూడు కూడా పొల్యూట్ ఉంటాయి కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అవి బాగా ఉంటాయి కంపెనీ బాగా లాభాలని సంపాదిస్తూ ఉంటుంది దాని ఓనర్ జుబులీ హిల్స్లో ఉంటాడు లేకపోతే బంజారా హిల్స్లో ఉంటాడు ఆ చుట్టుపక్కల ఉన్నాడు చుట్టుపక్కల వర్కర్స్ పార్ట్నర్స్ వాళ్ళు ఉంటాయి ఈ దుర్వాసనతో వాళ్ళు అలా బ్రతుకుతూ ఉంటారు ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ తోటి వాటితో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు వీడు ఏం చేస్తాడంటే ఎయిర్ కండిషనర్ కార్లో వెళ్తాడు ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ ఎయిర్ కండిషన్డ్గా ఉంటుంది దాంట్లో కూర్చొని ఆపరేషన్స్ అన్నీ చెక్ చేసుకుని అరగంట గంట ఉండి వాపస్ వచ్చేస్తాడు ఓ మేనేజర్ ఉంటాడు వాడికి కొంత జీతం పడేస్తే వాడు చూస్తూ ఉంటాడు అంత పొల్యూట్ అయిపోతూ ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఉన్న ల్యాండు వాటరు మూడు పొల్యూట్ అయిపోతూ ఉంటుంది దట్ ఈస్ రజోగుణ మీకు దృష్టాంతం చెప్తే మీకు అర్థం అవుతుంది మీకు రది కాదు రజోగుణ సో ఈ రకంగా వాళ్ళ ప్రాఫిట్సే వాళ్ళు చూసుకుంటారు తప్ప సమాజము యొక్క హితము దేశమునకు సేవ చేయుట ఇటువంటివి ఏమీ ఉండవు ఆ విధంగా సత్వగుణ లక్షణాలు ఔదార్యము ఇత్యాదులు కూడా ఏమీ ఉండవు అవన్నీ కూడా చాలా తక్కువ ఉండవు తగ్గిపోతాయి బాగా సో ఈ విధంగా రజోగుణము వర్ధం వ్యక్తులు ఒక్క మాటలో తెలుసున్న వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది టైప్ ఏ పర్సనాలిటీ ఓకే సత్వగుణ తమోగుణములు బాగా డౌన్లో ఉంటాయి అదే అంటారు ఆయన తదా కర్మతృష్ణాది స్వకార్యం ఆరభతే కాబట్టి సో సోమరితనము తగ్గిపోతుంది కానీ కర్మ కర్మణ్యత అంటే హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది హైపర్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఏవో కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతూ ఉంటారు బిజినెస్ ప్రాజెక్ట్స్ లాభాపేక్షతో చేసే ప్రాజెక్ట్స్ ఏవో మొదలు పెడుతూ ఉంటారు చిన్నగా కూర్చో ఖాళీగా కూర్చోలేదు యూ క సిట్ క్వైట్లీ క్వైట్గా కూర్చోవాలంటే వాడు చాలా సమర్థత ఉండాలి అంటే వాడు సత్వగుణంలో ఇష్టగలవాడు అయితేనే శాంతంగా కూర్చోగలుగుతాడు ఈ టైప్ యో పర్సనాలిటీస్ వీళ్ళు ఖాళీగా కూర్చోలేదు క్వైట్గా కూర్చోలేదు ఇదన్నా వైట్గా కూర్చోవడం అన్నది వాళ్ళు ఎరగరు సో కాబట్టి వాళ్ళు కర్మణ్యత అనేటువంటి బంధంలో వల కర్మణ్యత అనే వలలో చిట్టుకుని ఉంటాం తర్వాత తృష్ణ మనం చూసాం రజోగుణ లక్షణాలు తృష్ణ అంటే లోభము లోభము అనగానే జీవన నిర్వాహమునకు కావలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి లభించినప్పటికీ సంతోషం అనేది లేకుండగా వాటిని ఇంకా మనం అధికాధికంగా సంపాదించాలనేటువంటి లక్షణము మనకు ఉదాహరణకు బంగారం కావాలనుకోండి ఏదో మంగళసూత్రం చెవులకు ఇలాంటివి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి అవి మనం ఏదో రెండు తులాలు మూడు తులాలు బంగారం కొనుక్కొని సరిపెట్టుకోవాలి అనుకుంటే అది సత్వగుణం అవుతుంది కాదు మనకు వంద తులాలు బంగారం మన ఒంటి మీద ఉండాలనుకుంటే లోభం అవుతుంది బంగారం చెప్పాను ఏమనుకోకుండా దీనికోసం స్త్రీలేఖర్ల పురుషుల్లో బోళ్ళంత రజ కూడా ఉంటుంది ఈ వేదాంతులు వీళ్ళు కంసాలి వాళ్ళు మీరు అలా అర్థం చేసుకోండి వేదాంతులు అంటే కంసాలి కొమ్మరిను వేదాంత పాఠం చెప్పి కూడా ఎప్పుడు ఘటన ఘట ఉంటాడు ఇంకో రకంగా కంసాలి ఎందుకంటే ఎప్పుడు గంఘాటాట ఉంటాడు యూ హెవ్ టు ఎక్స్కూజ్డ్ ది గై ఫర్ దాట్ ఎనివే సో ఇది అది లోహము అలాగే మనం ఉండడానికి ఒక నివాసం ఉండాలి అది దానికి ఆ నివాసం ఏదో టూ బెడ్రూమో త్రీ బెడ్రూమో ఉండాలి అది సరిపడుతుంది మనకి కానీ మనకి సెవెన్ బెడ్రూమ్ మ్యాన్షన్ ఉండాలి అని అనుకుంటే అది లోభము సో లోభము యొక్క లక్షణం మీకు చెప్తున్నాను కృష్ణ అదంతా కూడా రజోగుణ ధర్మము ఆదిశబ్దం చేత అశాంతి రజోగుణములు చాలా అశాంతి ఉంటుంది సో ఇదంతా కూడా రజోగుణ ధర్మములు అరజోగుణము వర్ధిల్లినప్పుడు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో బాగా ప్రకటమవుతూ ఉంటాయి తమ ఆఖ్యో గుణ సత్వంగజష్ట ఉభౌ అపి అభిభూయా తర్ధతే అదేవిధంగా మరో చోట తమస్సు తమస్సు అంటే చీకటి కూడా అర్థము గలదు కానీ ఇక్కడ అది కాదు అర్థం ఇక్కడ తమ అంటే చీకటి కాదు మరి ఏమిటి తమ ఆఖ్యో గుణ గుణము దానికి తమస అని పేరు తమస్సు అనే గుణము అది పెరిగిందంటే ఎలా పెరుగుతుంది సత్వరజస్సు సత్వరజోగుణము అన్న కూడా బాగా క్షీణం క్షీణింపజేసి మాత్రమే అది బాగా వర్ధిల్లుతుంది ఆ తమోగుణము అది వర్ధిల్లినప్పుడు ఎలా ఉంటుందో తెలిసిన య జ్ఞానావరణాది స్వకార్యం రతే అప్పుడు అది తన స్వకార్యాన్ని తన కార్యాన్ని అది చేస్తూ ఉంటుంది ఎవరో చూసిన ఆ కార్యము జ్ఞానమును కప్పివేయుట అది ఆ కార్యం జ్ఞానమును కప్పివేసి మీకు ఎక్కడెక్కడైతే అంధవిశ్వాసం కనపడుతుందో అది తమో ఎందుకంటే వాడు తెలుసుకునే ప్రయత్నం చేయుడు తెలుసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు వాడికి చెప్పినా అర్థం కాదు అలా మూర్ఖంగానే ఉంటాడు సో ఒక ఆయన అన్నాడు నన్ను దేవి నేను దేవి ఉపాసకు నాకు ఉత్తరన్వసం నేను దేవి ఉపాసకుడను నాకు దేవి ప్రతిరోజు స్వప్నంలో కనపడి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది ఆ దేవి చెప్పినట్టుగా నేను మొన్నటి చేస్తూ ఉంటాను అని ఉత్తరన్వేషండి అంటే ఇప్పుడు ఈ దేవి ఏదో వీడి జీవితాన్ని గుర్తుకు తీసుకున్నట్టుగా అలాగే అనుకోవడము అదంతా కూడా ఆ రకమైన విశ్వాసము అది మనం ఏదైనా చెప్పామనుకోండి కూడా ఒప్పుకోడు లేదంటే ఎగ్రి అంటే దేవి వీడిని ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని ఏడు బిలియన్ జనులు ఉంటే వీడిని ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని వాడికి మాత్రమే స్వప్నంలో కనపడిపోయి రేపు పొద్దున్న నువ్వు ఆఫీస్కి నువ్వేమో బస్సు వెళ్ళు కారు మీద వెళ్ళకు రేపేమో మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయి తర్వాత రేపు ఆర్ఫీస్లో బాస్ తోటి దెబ్బలాడు అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట అదేవి అంటే వీడో సంసారి వీడు ఉపాసించిన పాపానికి కానీ ఆవిడ ఇంకో సంసారీ అయి కూర్చుంటుంది బిలీవ్స్ దాట్ అండ్ హీ వెరీ షూర్ అబ్బా నాకు ఇంగ్లీష్లో ఇంత పొడవుతరం వచ్చాడు దాంట్లో ఉన్న సారాంశం ఏంటి సో అంటే నేను అనుకున్నా ఈ తమో గుణం ఇలా ఉంటుంది వాడికి హీ జస్ట్ ఎక్కడెక్కడైతే అంధవిశ్వాసం ఉంటుందో అంటే ఏమిటి అండర్స్టాండ్ చేసుకోవాల్సిందేమిటి మీరు చాలా సింపుల్ థింక్ మీరు స్వప్నంలో ఏది చూసినా మీ జాగ్రత్తలో ఉండే వాసనని బట్టి అది మీకు స్వప్నంలో దర్శనమిస్తుంది ఇది బేసిక్ ట్రూత్ దట్ ఈజ్ ది బేసిక్ ట్రూత్ జాగ్రత్తలో ఒక వాసన ఉండాలి అదే నాకు అదే మీకు స్వప్నంలో వెళ్ళి ప్రకటన ఇట్ సమ్వేరియేషన్ హీర్ అండి జాగ్రద్వాసన స్వప్నానికి బేసిక్స్ ఉపాధారణ టైజ్ ది ట్రూత్ దాన్ని వాడు తెలుసుకోవటానికి వాడికి ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది ఈ జన్మలో వర్కౌట్ కాదు ఎందుకంటే ఈ జన్మలో మీరేమో చాలా జ్ఞానానికి విరుద్ధములైనటువంటి అంధవిశ్వాసములను బాగా దృఢంగా మనసులో పెట్టేసుకుంటే ఇంకా మీరు ఆ తమోగుణంలో ఉండిపోతారు మీరు జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉండదు జ్ఞానము మీకు ఎప్పుడు కలుగుతుందంటే మోస్ట్ అన్కండిషన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి మైండ్ కండిషన్డ్గా ఉంటే మీకు తెలియదు ఆ కండిషనింగ్ ఏం చేస్తుందంటే ఎవరైనా చెప్పినా ఆ చెప్పిన దాన్ని ఫిల్టర్ చేసి పాటేసుకుండా మోస్ట్ అన్కండిషన్డ్ స్టేట్లో ఉంటేనే మీకు జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు ఇంగువ మూట కట్టిన వస్త్రంలో మీరు ఏదైనా జామపండు పెట్టారనుకోండి ఇంగువ పెట్టిన డబ్బాలు జామపండు పెట్టారనుకోండి ఆ జామపండు ఎలా ఉంటుంది ఇంగువ వాసన ఇష్టం ఉంటుంది అలాగే మీకున్న కండిషనింగ్ అంతా అలాగే ఎట్టి పెట్టుకుని మీరు భగవద్గీత వింటే ఆ భగవద్గీత కూడా ఆ కండిషనింగ్కి తగ్గట్టుగా అయిపోతుంది దాన్ని కూడా విషయం కల్పన చేసి డిశ్చార్థ చేసి స్వాదిస్తారు తప్పంట్ రైట్ వంటర్ స్టాండ్ కాబట్టి అన్ని రకములైనటువంటి మూఢ విశ్వాసములు కూడా తమో చక్కటి నిదర్శనము ఎందుకని జ్ఞాన ఆవరణ జ్ఞానాన్ని కప్పివేస్తాయి కాబట్టి తర్వాత ఆది శబ్దం చేత వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు సోబరిగా ఉంటుంది తిండి నిద్ర భోజనం చేయడం పడుకోవడం ఈ రెండింటి మీదే దృష్టి తప్ప చాలా దీని మీద పని చేయాలని కానీ తెలుసుకోవాలని కానీ ఉత్సాహం ఉండదు అటువంటి లక్షణాలు తమో ప్రభావం చేత వస్తాయి తర్వాత తమో గుణంలో ఇంకా ఎలా ఉంటుందంటే ఈ నిషాద్రవ్యములను అది తమో ఇదంతా తమో పూర్వం వాళ్ళు చెప్తూ ఉండేవారు మా మా తాతగారు వాళ్ళు చలిదన్నం తినేవారు అని అది గొప్పగా చెప్పుకుంటారు చలిదన్నం తమోమా దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది మూర్ఖం తెలియదు పెట్టదు మేము అర్థం చేసుకున్నామనే మాట కాదు చలిదన్నం తిన్నాం అది జ్ఞానమా చలిదన్నం తిన్నాం ఆరోగ్యము కాదు ధర్మము కాదు జ్ఞానము అది ఏది కాదు అది అయోగ్యమైన ఆహారము తినుక అని అర్థం దాని మీద విక్టోరియా మహారాణి గారికి మేము పర్వాడిని పంపిస్తే ఆవిడ మహా సంతోషపడిపోయింది ఇలాంటి పిచ్చి పిచ్చి అర్థం అర్థం లేదు తర్వాత అంటే ఏమిటి ఇట్ ఈజ్ సాక్షి సారప్ విచ్ ఈజ్ హాఫ్ ఫర్మెంటెడ్ హౌ కెన్ ధట్ బి ఏ ఫుడ్ ఐటమ్ అస్యూమ్ దట్ యూ డ్రింక్ ఇట్ దట్ ఓన్లీ ప్రమోట్స్ తమో గుణ నథింగ్ మోర్ టు ఇట్ దాంట్లో మీకు న్యూట్రిషన్ అన్నది ఏమీ ఉండదు ఇదిగో ఇలా ఉంటుంది తమో గుణం అన్నది మీకు ఏ లెక్కన ఉంటుందో మీకు నేను ఎన్ని దృష్టాంతాలు చెప్పాలి కాబట్టి అది జ్ఞానాన్ని ఆవరించేస్తుంది సోమరదనాన్ని బాగా పెంచేస్తుంది అది ఆ శ్లోకము చాలా సింపుల్గా పూర్తాయి తరువాతి శ్లోకం సర్వద్వారేషు దేహేస్మి ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సత్వము వర్ధిల్లినటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే గడచిన శ్లోకంలో బేసిక్గా త్రీ స్టేట్ త్రీ స్టేట్స్ ఉంటాయి అని స్టేట్మెంట్ చేశారు అలాగా సత్వం పెరిగి ప్రజస్సు తపస్సు తప్పు ఉంటాయి మొదటిది రజస్సు పెరిగి సత్వము తమస్సు తక్కువ ఉంటాయి రెండవది తమస్సు పెరిగి రజస్సును సత్వము తక్కువ ఉంటాయి మూడవది ఆ మూడు పరిస్థితి మూడు స్థితిగతులను మళ్ళీ ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు మూడింటికి మూడు శ్లోకాలు ఓకే కాబట్టి వీటిల్లో కొంత ద గ్రౌండ్ మనం కవర్ చేసిన గ్రౌండ్ని మళ్ళీ రిక్యాపిచ్యులేట్ అంటారు మళ్ళీ స్మరించటము మళ్ళీ ఇంకోసారి వాటిని వివరంగా చూడటము మరింత విస్తారంగా చూడటము అనే రక్షణ ఉంటుంది సో దాంట్లో మొట్టమొదట సత్వం బాగా వర్ధిల్లి రజస్సు తమస్సు డౌన్ అయి పరిస్థితి ఎలా ఉంటుందో జనరల్గా మళ్ళీ చెప్తున్నారు నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను సో దాన్ని మళ్ళీ భగవా శ్రీకృష్ణుడు కవర్ చేస్తాడు భాష్యకారులు కూడా హీ విల్ యాడ్ హీస్ వెస్డమ్ టు దాట్ విల్ గో టు అవ్ దాట్ అవతారిక యో గుణ ఉద్భూ భవతి తదా తస్య కిం లింగం ఇత్యతే చక్కటి అవతారి అవతారికి అర్థం ఏంటంటే చూడండి రజస్సుని తమస్సుని డౌన్ చేసి సత్వం పెరుగుతుంది సత్వాన్ని తమస్సుని డౌన్ చేసి రజస్సు పెరుగుతుంది అంటూ మీరు చెప్పారు మూడు గతులు ఆ మూడింటినీ గుర్తుపట్టడమేలాగా అనే ప్రశ్న ఇప్పుడు నేనే ఉన్నాను నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఇప్పుడు రజోగుణ ప్రధానంగా ఉన్నాను లేక సత్వగుణ ప్రధానంగా ఉన్నాను లేక తమో గుణ ప్రధానంగా ఉన్నాను అని తెలుస్తూ ఉండాలి కదా తెలిసినట్లయితే దానివల్ల మీరు ఆ బంధం నుంచి బయటపడిపోతారు ఎప్పుడైతే మీరు రజోగుణము మీ ఎందుకు అధికముగానే ఉన్నది అని మీరు తెలుసుకున్నారనుకోండి మీకు తెలిసిందనుకోండి వెంటనే మీకు రజోగుణము వెంటనే అంటే కొంచెం చిన్నపాటి అటెన్షన్ తోటి పోతుంది అవుతుంది మీకు సత్మగుణంలో హార్మోని ఉంటుంది హార్మోని రజోగుణంలో రెస్ట్లెస్నెస్ ఉంటుంది తమో గుణంలో సోమరి ధనం ఫిజికల్ యాజ్ వెల్ ఆస్ ఇంటలెక్చువల్ సోమరి ధనము ఉంటుంది ప్రధానంగా అలా ఉంటుంది మీకే ఒకే మనిషి జీవితంలో ఒక పీరియడ్ సత్వ కూడా ప్రధానంగాను మరో పీరియడ్ రజస్సు ఇంకో పీరియడ్ తమస్సు ఉంటుంది ఉదాహరణకి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తమస్సు ఎక్కువ ఉంటుంది హై స్కూల్ కాలేజీ డేస్లో రజస్సు ఎక్కువ ఉంటుంది మధ్య వయస్సు వచ్చేపటికి సత్వం బాగా వర్ధిల్లి ఉండాలి లేకపోతే వాడికి ఇంకా ఏమీ మెచ్యూరిటీ లేదని అర్థం హోప్ఫుల్లీ మిడిలేజెస్ వచ్చేప్పటికీ వాడు సత్వం వర్ధిల్లాలి ఒకవేళ సత్వం వర్ధిల్లకపోతే దర్ ఈజ్ అ మెడికల్ కండిషన్ ల్డ్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ యూ గో టు మెడికల్ లిటరేచర్ అండ్ రీడ్ అబౌట్ ఇట్ యూ విల్ నో మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఉంటుంది ఆ మిడిల్ ఏజ్ సిండ్రోమ్లో వాళ్ళు చాలా రెస్ట్లెస్గా తయారపడతారు ఆ రెజో గుణము వాడిని చాలా హింసపడుతుంది అమెరికా లాంటి దేశాల్లో మెనీ డివోర్సెస్ ఆ మిడిల్ ఏజ్ టైంలో అవుతాయి నా కారణం ఏంటంటే మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఉంటుంది నా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏదో చాలా ఇబ్బందులతోటి కష్టపడిపోతున్నానండి ఇదండి ఏదైనా లేదా చెప్పారు నేను చెప్పాను చూడండి డోంట్ టెల్ మీ ఎనీ మోర్ మీరు వెనక్కి సిండ్రోమ్ అనే దాని మీద వెటర్ అయితే చదివి మీరు చదవగానే మీకు అర్థమైపోతుంది మీరున్న కండిషన్ అదే అప్పుడు మీరు వెంటనే ఒక సైకాలట్రిస్ట్ని కన్సల్ట్ చేసుకోండి హీ విల్ గైడ్ యూ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ బీ ఏ హ్యాపీ పర్సన్ అని సలహా చెప్పారు ఇది ఏ డేట్ అండ్ ఇట్ వర్క్స్ కాబట్టి మిడిలేజ్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుందంటే మీరు సత్వగుణాన్ని సరైనది అది సత్వగుణానికి టైం అది మిడిల్ ఏజ్ వచ్చేప్పటికీ సత్వగుణం పైకి రావాలి ఇంకా ఇంకా రజోగుణంలోనే మీరు ఉండిపోతే దెన్ యూ రివర్క్ బ్యాక్ టు తమో గుణ ఆల్సో చైల్డ్హుడ్ యొక్క తమోగుణం కూడా వచ్చేస్తుంది ఆ రజోగుణానికి తమోగుణానికి దోష్ ఆ రెండు కలిసే అంటే వాడు జీవితం మిగిలిన జీవితం వ్యర్థం అలా అనుకోండి కాబట్టి సత్వగుణం వచ్చేసి ఉండాలి మిడిల్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చే సత్వగుణం రాకపోతే వాడి జీవితం వేస్టాయి ఇట్ ఈస్ ఎ వేస్టెడ్ లైఫ్ ఎందుకంటే వాడికి ఆత్మ ఎందుకంటే ఈశ్వరుని యొక్క భక్తి చేయక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే జీవితం వేస్టాయి ఇంకా వాడు ఎంత డబ్బు సంపాదించాడు లేకపోతే ఎంత మూట కట్టాడు బ్యాంకులో అకౌంట్ ఎంత ఉంది ఎన్ని ఫ్లాట్లు కొన్నాడు ఎన్ని ప్లాట్లు సంపాదించాడు ఇవన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ దిస్ ఇస్ ఆల్ బంకమ్ దాంట్లో ఏమీ సాధనలేదు అదంతా కూడా వేస్టే జీవితమే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి గుణముల యొక్క ప్రవృత్తి ద మూమెంట్ ఆఫ్ గుణ మనకి తెలుసు ఇప్పుడు మీరు మీరే వెంటనే ఇమీడియట్గా ఒక మార్కర్ చెప్తా మీరు హార్మోనీ ఉందా లేదా హార్మోనీ అంటే సమరస్యత అంటే ఇంట్లో వాళ్ళతోటి అసమానం కీచులాటితో కాలక్షేపం లేకపోతే మోర్ ఆర్ ప్లస్ చక్కగా స్మూత్గా నడిచిపోతుందా నెంబర్ వన్ నెంబర్ టూ ఆఫీస్లో అటు బాస్తోటి కానీ అటు వై అధికారులతో ఇటు క్రింది వాళ్ళతోటి కూడా మీకు వర్కింగ్ రిలేషన్షిప్ ఉందా లేకపోతే కీచులాట దెబ్బలాటతో రోజూ ఆఫీస్ నడుస్తుందా అది ద సెకండ్ వన్ తర్వాత మీకు సోషల్ సిస్టమ్స్ ఉంటాయి సొసైటీ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్ వీటితోటి మీకు హార్మోనియం ఉందా లేకపోతే మీరు ఊరికే డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారా అదిగో నరేంద్ర మోడీ గారికి అందరూ పైకొచ్చిన అని మీరు కంగారు పడిపోవడము లేకపోతే ఈ పార్టీ తగ్గిపోయిందని కంగారు పడిపోవడం అలా ఉన్నారనుకోండి యూ డోంట్ హ్యావ్ హార్మోని ఇన్ లైఫ్ అని అర్థం అర్థమైందని మీకు పాయింట్ కాబట్టి హార్మోని దాన్ని తెలుగులో సమరసత అంట నేను సమరసత అంటే మీరు ఏమనుకుని అని నేను హార్మోని నాలుగు సార్లు అంటున్నా సో కాబట్టి ఆ హార్మోని అన్నది కనుక ఉన్నట్లయితే suppose you have you don't have any compliance avunu compliance avunu aya me intlo illu munno inti gurinchi intlo eppudu unnaro akada aa illu chittu vatavaranam ganne me compliance avunu undaya ledu bhojanani compliance avunu undaya ledu aadayamosherlo meekavuna ibbandulu compliance avunu undaya ledu mee mitrulu dostulu mee thoni vyavaharinchievala vishayalo me compliance avunu undaya ledu that is all harmony అది సత్వగుణం అది బయట దాని మీద ఆధారపడి ఉంటుంది వీడి ఇన్నర్ కాంపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇంటీరియర్ మీద ఆధారపడి ఉంటుంది ఆ సత్వగుణము యొక్క మహిమ చాలా గొప్పది కాబట్టి ఎనీవే కమింగ్ బ్యాక్ టు దివెర్స్ ఏ ఏ సందర్భాలలో ఏ ఏ గుణములు అభివృద్ధిలో ఉన్నప్పుడు ఏ ఏ లక్షణాలు ఉంటాయి మనకి తెలుసుండాలి మన జీవితంలోనే ఇప్పుడు ఈవేళ కొంచెం సత్వగుణ ప్రధానంగా ఉంది నిన్న చాలా రెస్ట్లెస్గా ఉండేను నాకు ఐ వాస్ వెరీ రెస్ట్లెస్ ఎస్టేట్ టుడే ఐమ్ మోర్ కంఫర్టబుల్ అండ్ క్వయట్ అంటే అర్థం ఏంటి నిన్న రుజోగుణం అధికముగానులేను ఈవేళ సత్వగుణం బాగుంది కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది ఎవర్ పే అంటే అర్థం ఏంటి నిన్న పరిస్థితి మళ్ళీ పునరావృతము కాకుండా చూసుకోవాలి ఈవేళ ఉన్నటువంటి సత్వగుణము సాఫీగా ముందుకు కొనసాగేట్లా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అద్దంలో ముఖం చూసుకున్నట్టు ఈ అనాలసిస్ ఏదైతే ఉండదో ఇదంతా కూడా అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా మీకు అర్పిస్తూ ఉంటుంది మీకు ముంజేతి అద్దమునకు ముంజేతి కంకణమునకు అద్దమేలా అన్నట్టుగా మీ ముఖం మీద మీకు తెలుస్తూ ఉంటుంది ఈ శ్లోకాలు చూసుకున్నట్లయితే ఓహో మీ లక్షణం ఇదా ఇప్పుడు మనం ఈ గుణంలో ఉన్నామన్నమాట అని మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే తెలిసిందో మీరు యూ విల్ బి ఏబుల్ టు తెలియడం అంటే సత్వం తెలియడం అన్నది సత్వం కాబట్టి మీకు తెలిసింది అంటే ఈ గుణం నాలో ఉన్నది ఈ రజోగుణం నన్ను ఇప్పుడు కమాండ్ చేస్తోంది ఇదిగో సత్వగుణం తమో తమో గుణం నన్ను కమాండ్ చేస్తోంది అని మీకు తెలిసిందనుకోండి ఆల్రెడీ వారిని సత్వ అంటే సత్వం పైకి వచ్చేస్తుంది డేట్ ఫోర్ రజోగుణము తమో గుణము ఆటోమేటిక్గా మీకు మీకు అదే అది కంట్రోల్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఏ గుణము అధికంగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి ఇది తెలుసుకోవటము అత్యావశ్యకము అందుకోసం శ్రీకృష్ణ భగవానుడు ఒక్కో గుణాన్ని టేకప్ చేసి ఆయన వివరిస్తూ ఉన్నాడు సో ఎప్పుడైతే యదా తదా యథా ఎప్పుడైతే ఈ దేహము అన్ని ద్వారముల అంటే అన్ని ఇంద్రియముల యందు ఉపజాయతే ఒక వెలుగు వెలుగు అంటే జ్ఞానం ఉండమే చేతుల్లో ఒక వెలుగు వెలుగంటే జ్ఞానం మాటలో ఒక వెలుగు చూపులో ఒక వెలుగు నడకలో వెలుగు ఇప్పుడు నడుస్తున్నాడు అనుకోండి మనిషి నడకని బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడో చెప్పచ్చు సాఫీగా ఫోకస్డ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి సత్వగుణంగా ఉన్నాడు వంకర టెలికరగా హడావిడి హడావిడిగా అసలు వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నాడు అనుకోండి ఓసారి పరుగు తీసి ఇంకోసారి ఆయాసపడుతో నడుస్తున్నాడు అనుకోండి రజోగుణంలో ఉన్నాడని చెప్పచ్చు ఇలా స్లోగా ఈడ్చుకుంటూ జాంబీ అంటారు ఇదో శవం లేచి నడుపుతోందా అన్నట్టుగా ఇలా ముద్దవ తారణలాగా నడుస్తున్నాడు అనుకోండి సమోగుణం అని చెప్పచ్చు కాబట్టి నడకలో వెలుగు చేతుల్లో వెలుగు ఒక కార్పెంటరు ఏదో కార్పెంటర్ వర్క్ చేస్తాడు ఈ టేబుల్కి పైన ఒక ఏదో బ్యాకలైట్ ఏదో ఒక షీట్ అతికించాడు దీన్ని కొలిచాడు కొలిచి దాన్ని కొలిచాడు కట్ చేశాడు వంకరగా కట్ చేశాడు అంటే దీని మీద సరిగ్గా కూర్చోతుంది గ్యాప్లు వచ్చేస్తాయి దాని మీద పేస్ట్ అతికిస్తున్నాడు ఓ చోట ముద్దగా పోశాడు ఇంకో చోట పేస్ట్ అతుక్కోనే లేడు ఆ దమ్ ఆ దాన్ని గుర్చోబెట్టాడు ఓ చోట పైకి లేస్తోంది ఇంకో చోట అతుక్కునే అలా వర్క్ చేస్తున్నాడు దట్ ఈస్ హౌ హివస్ నేను చెప్పాను ఏ నువ్వు సరిగ్గా చేయట్లేదు డూ ప్రాపర్లే అని చెప్పాడు అంటే చల్తా హే అంటాడు సరే చల్తాహే అయిపోయింది ఆ రోజు పనిచేసేసేది అయిపోయింది వెళ్ళిపోయాడు సరిగ్గా ఏం లేదు హీ హాజ్ నాట్ డన్ ప్రాపర్లీ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ ఇంకో ప్రజెంటేషన్ మొన్నటి బుద్ధనొచ్చాడు మళ్ళీ నేను ఇంకో వర్క్ ఏదైనా చేస్తాను ఇవ్వండి అన్నాడు నేను ఇవ్వలేదు బై బికాస్ యూ డోంట్ డూ ప్రాపర్లీ నీకు జాతకాటు వర్క్ యూ డోంట్ నో యూ జస్ట్ డోంట్ నో అండ్ సో దిస్ ఈజ్ పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ మీడియోక్రసీ వర్క్మెన్షిప్లో మీడియోక్రసీ అండ్ పూర్ క్వాలిటీ this is the base of indian society on a country developing country ga ne migil povadanki this is an important reason meeru i mean i am saying i am not saying i am praising you i saw in america the condition they charge heavily or heavy the charges ah maru aa charges vaaru labor charges heavy ga untaru mundhe vaadu isthadu me quote chesaru paper me isthadu adi chusukuni అజు రెడీ ఫై అని అడుగుతాడు వాడి గట్టిగా ఇస్తే వేస్తాడు ఛార్జ్ ఇప్పుడు ఒకరోజు మీ దగ్గర పనిచేసాడు అనుకోండి గంటకి పది పన్నెండు డాలర్లు చొప్పున ఐదారు గంటలు పనిచేస్తే ఐదు మంది నుండి అరవై ఛార్జ్ వేస్తాడు ఒకవేళ నాలుగున్న అరగంటలే పనిచేశాడు అనుకోండి మీ అరగంట డాలర్లు ఎన్ని సిక్స్ డాలర్స్ మీకు వాపస్ ఇచ్చి వెళ్ళిపోతున్నాయి మీకు తీసుకోడు ఇది ఉంటే నేను ఆశ్చర్యపోతాను టిప్పిస్తే తీసుకుంటాడు ఐదు డాలర్లు టిప్పిస్తే తీసుకుంటాడు కానీ హాఫ్ అన్ అవర్కి సిక్స్ డాలర్స్ ఎక్స్ట్రా తీసుకోండి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కి వెళ్ళిపోతాడు ఒకసారి నాతో కంప్లైంట్ చేస్తుండగా విన్నాను నేను నేను వస్తున్నాను నాకు మీరు సిక్స్ అవర్స్ పనిస్తే నాకు ఆ రోజుకి అరవై డాలర్లు వస్తాయి మీరు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పనిచ్చి అంతే ఇస్తున్నారు ఐఎమ్ లూజింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫిఫ్టీన్ డాలర్స్ ఐఎమ్ లూజింగ్ అని చెప్పండి అంటే నేను అడిగాను ఏమండి మీరు అంత కంట్రోల్ చేసేస్తారా అని అడిగాను కానీ అంటే అవి ఏమీ కంట్రోల్ చేయకండి అతనే చూసుకుంటాడు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ పూర్తి అయ్యేప్పటికి ఇంకా వర్క్ లేదంటే ఇంటికి వెళ్ళిపోతాడు మొన్నాడు బిల్లు మటుకు ఫోర్ అండ్ హాఫ్ అవర్సే పెడతాడు నేను అనుకున్నా ఇంకా సత్యాన్ని సత్య హరిశ్చంద్రుడు కథల్లో మనం విన్నాం తప్ప నిజ జీవితంలో మనకు ఇలాంటి వాళ్ళ అనుభవానికి చాలా తక్కువగా వస్తారు అసలు రాదని మీరు దట్ ఈస్ ది అంటే సత్యము craftsmanship vaadi gana apagutte you don't worry about me nidra pothu tarvata meeru uhinchane lobha sevana unte vaante atani parishraminchi swachasthunna baitapadthe avanni kuda sterilize chesi meeku vastu ichi valtadu he will do such a thorough job you will be surprised that is called a satva in the hands handslow satva సత్యాన్ని పలుకుతాడు క్లియర్గా చెప్తాడు బుద్ధి ఎంతు సత్వము వెలుగు సో ఇదంతా సత్వగుణము అన్ని ఇంద్రియములలో మాట మాట సత్యంగా ఉంటుంది పరుషంగా పరుషంగా ఉంటే రజోగుణం సత్యాన్ని పలుకుతాడు మంచిగా కర్టియస్గా మాట్లాడతాడు లేనిపోతే ప్రేమ వలకపోయకపోవచ్చు బట్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు పరుషంగా ఉండదు దట్ ఈజ్ రోజు సత్వగుణ కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా తమ తమ ఫంక్షన్స్ని క్లీన్గా చేయగలుగుతాయి ఏ విధంగా అయితే సూర్య సూర్యకాంతి ఉన్నప్పుడు పదార్థములన్నీ స్పష్టంగా కనపడుతూ ఉంటాయో అదేవిధంగా ఆ సూర్యకాంతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అదేవిధంగా బుద్ధి అంతఃకరణము స్వచ్ఛంగా ఉంటుంది ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా నిర్మలముగా ఉంటాయి యథార్థ జ్ఞానానికి సహకరించేవిగా ఉంటాయి యథార్థ సత్య జ్ఞానానికి అంటే సత్యమును తెలియటస్తూ సకల ఇంద్రియ వ్యాపారములు సహకరిస్తూ ఉంటాయి దట్ ఈస్ ది సత్వగుణము యొక్క అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రొఫెషన్ ఇప్పుడు రీసెర్చ్ చేసేప్పుడప్పుడు కూడా సత్వగుణంతో కనుక ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి రజోగుణంతో ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి ఉత్తమ గుణంతో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది సత్వగుణంతో ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే దీ ఫిజికల్ అవుట్పుట్ తక్కువ ఉండొచ్చు నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ తక్కువ ఉండొచ్చు బట్ కంక్లూషన్స్ అబ్జర్వేషన్ అండ్ కన్క్లూషన్స్ చాలా తరోగా డీప్గా ఉండి మీకు రీసెర్చ్ చాలా మందికి సాగుతుంది ఊరికే హడావిడి పడిపోతూ గెంతులు వేసేస్తూ ల్యాబోరేటరీ అంతా దున్నేసిన వాడు ఊరికే గ్లాస్వేర్ని పగలగొట్టడానికి పనికొస్తాడు తప్ప వాడి వల్ల అవుట్ వచ్చేటువంటి రీసెర్చ్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సత్లో కూడా చాలా గొప్పది